ప్రయత్నాడ ప్రార్థన చేసుకుందాం స్థుతి ఘనత మహిమలకు పాత్రుడవైన ఏసయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడవు బలమైన దేవుడవు బలవంతుడవునాయన సకల జనులు ప్రభానతని ఏక పాద సన్నిధికి చేరి నిన్ను స్థుతించుటకు ప్రభా నువ్వు అనేక మందిని నచండి తండ్రి ఎంతో మందిని నువ్వు పీలుస్తున్నావు ప్రభాని యొక్క స్వరం ను విని ప్రభ ఎంతమంది అయితే నీ సన్నిధికి వస్తున్నారో వారిని నువ్వు కరుణిస్తున్నావు కనికరిస్తున్నావు ప్రభాని యొక్క గొప్ప నామంను బట్టి నీకే వందనాలు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభ మహిమలో నివసించువాడా అగ్ని స్వరూపుడు అయిన ఏసయ అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన నా తండ్రిని మహా నతని గంభీరమైన ఆ యొక్క స్వరమును వీనుటకు ప్రభ వేగిరపడి వేగిరపడిని సన్నిధికి చేరుటకు ప్రభ ప్రతి ఒక్కరు మీరు విధానం కొరకే వదనాలు చేయిస్తున్నాం నా తండ్రి ప్రభ సమీపించిన తేజస్సులో నివసించే నా దేవ మాకు సమీపంగా వచ్చిన దేవుడు మా మధ్యలో నిలబడిన దేవుడు ప్రభ నువ్వు మా మధ్యన సంచరిస్తూ ప్రతి హృదయంను పరిశోధిస్తున్న దేవుడు నీ యొక్క గొప్ప నామంను బట్టి ఘనమైన కార్యములను బట్టి నీకు వేలాది వేల వందనాలు స్థుతిని స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభాన తండ్రి అంత్యకాలంలో ప్రభా భయంకరమైన దుర్దినంలో మేము ఉంటుండంగా ప్రభాన తండ్రి మాకు కంచగా మా కొండగా మా కోటగా మాకు ఆశ్రయపురంగా మీరున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన ఏ విధమైన పాపంకు లోను కాకుండా పరిశుద్ధులుగా ప్రభన తండ్రి దేవుడు ప్రభ మాలోని బలహీనతలు మాలోని అయోగ్యతలు ప్రభా మీకు ఆయాసకరమైన ప్రతిక్రియను మాలో తీసివేసి బాబులను దిన దినము పరిశుద్ధులోనికి రూపాంతరపు స్థితిలోనికి మమ్మల్ని చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయనా. నతన్ని ప్రతి ఒక్క బిడ్డన్ ప్రభ మీకు అగ్ని చేత అభిషేకించండి రెండంతలు ఆత్మచైత దీవించండి ప్రభ ప్రవచనల ద్వారా దర్శనం ద్వారా కళ్ళ ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నతండి గొప్ప మర్మములను మాకు తెలియజేస్తున్న దేవుడు ప్రభని యొక్క మేము ధ్యానిస్తుండగా ప్రభని మహిమను మేము కనుగొనుటకు మాకు ఆత్మీయ నేతలను వెలిగిస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నతండి ఏ యోగ్యత లేని వారం కానీ प्रभ न चल येसुन धर मामल ने प्रभ मेर योग्य नीग वंदना चल ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ మీరు మా పట్ల చేసిన ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం నతని మా ఆలకిస్తున్న దేవుడు నీకు వందనాలయ్యా జీవం తండ్రి మా జీవాధిపతి ప్రభ మా రక్షకుడు మా పోషకుడు ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం నతని నతని ప్రభుత్వ ప్రార్థనా విజ్ఞాపనలు ఆలకిస్తూ ప్రభ ఎంతో మంది బిడ్డల జీవితాల్లో మీరు గొప్ప కారం జరిగిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభ మేళ్లు పొందిన ప్రతి బిడ్డ నా తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభ మారు మనసు పొంది రక్షణ పాత్రలను పట్టుకుని ప్రభా నీ యొక్క అడుగు జాడులను నడుచుటకు ప్రభా కృప చూపించండి ప్రతి కుటుంబంని మీరు ఆశీర్దించండి ప్రతి కుటుంబాలను ఆశ్ర ప్రభ వారి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి బిడ్డందరినీ ఆరోగ్యంతో నింపండి నా తండ్రి ప్రభ ఈ దినమున ప్రభ ఈ సాయంత్రకాల కూడికలో ప్రభ మీరు మాతో మాట్లాడండి ప్రభ ప్రార్థనలకు చేయగ్గండి నా తండ్రి ప్రతి దర్శించండి వాక్య రీతిగా మాతో నా తండ్రి హెచ్చరిస్తున్న దేవుడో నీ యొక్క మర్మముల ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా అనేకులు రావాలి ప్రభరత రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనలో పాటల్లో వాక్యంలో ప్రభ మీరు మహిమ బంధమని సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీ పరిశుద్ధ నామంకి చెల్లిస్తూ ఏ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఫ్రెండ్ అక్క థ్యాంక్ యూ అక్క వర్షు బ్రదర్ ప్రెస్ పూజనీ సుప్రభు పలు నిందల నొంది కై పూజనీయుడే సుప్రభు నిస్వకీయులే నిందించిన నిన్నంగీ కరించకపోయినా నిస్వకీయులే నిందించిన నిన్నీ కరించ పోయినా బితివకై ఎన్నో బాదొందివకై సుతి ప్రేమకై పుజనీయే సుప్రభు పలు నిందలనుందితివై జనీయుడ సుప్రభు సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమీ అనువాచితివి సత్యమో మార్గము మరి జీవమై నిత్య జీవమీ అనువాచితివి వంచకూడవని నిందించీరా వంచకూడవని నిందించీర ఉదయామయ నరేడా పుజనీయుడే సుప్రభు పలు నిందల నొందితివానాకై పుజనీయుడే సుప్రభు యుద గోత్రు సింహమ ఆద్యంతరైవ యుద గోత్ర పూసిం ఆద్యంతరహితాైవమ అదమూలు సమరయుడ నిరా అదమూలు నిను సమరయుడనిరా నాదుడా నిన్ను బహుదూషించిరా పుజనీయుడే సుప్రభుందల నుందితి వానాకై పుజనీయుడే ప్రభు. దోషీంచు శత్రుసమూహములన్ దివీ చీయంతో దోషించో శత్రుసమూహములన్ దిచియంతోషమితి వి దోషకూడవని నిను నిందించిరా దోషకూడవనిను దూషించిరా దోషరహితుడాయే సుప్రభు పూజనీయుడే సుప్రభు నిందల జనీయుడ ప్రభు దయ్యములు జుచివన కినను దయ్యముల పారా ద్రోలినను దయములు నిను జీవనకి నను దయ్యముల పారా ద్రోలినను దయ్యములు పాటినవాడనిరా దయ్యములు పాటినవాడనిరా ఓదయామయా నాయప్రభు పూజనీయుడే సుప్రభు పలు నిందల నుంది నిందలనుందితివానాకై పుజనీయుడే సుప్రభు మధురం నినామం అతిమధురం మధురా గీతముతో నిన్నారాధిందును మధురం నినామం అతి మధురం మధురా గితముతో నిన్న ఆరాధింతును వదీంచబడి తివై పాపికై వదీంచబడి పాపికై వందితా ప్రభు నిన్ను పూజితును పూజనీయుడే సుప్రభు పలు నిందల నొందితి లు నిందల నుంది వానాకై పూజనీయుడేసు ప్రభు థ్యాంక్ యూ యొక్క ప్రైజ్ లోడ్ అందరికీ ప్రైజ్ లో కళ్ళు మూసుకుందాం ప్రార్థుకుందాం స్తోత్రం పరశుద్ర మహానద్ర సద్ర జీవుద్రోడేశం నేను అయాను నువ్వు గొప్ప దేవుడు మంచి దేవుడ విషయాన్ని నీకు వందనాచరించిన జరుగుతాయండి ఈయనని స్థుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన ధమ్యాన్ని బట్టి నీకు వందనాన్ని అయినా అయా నా జీవితాలు ఎంతో ధన్యం ఉన్నా ఎన్ని పేరు పలకడానికి అన్యులైన మమ్మలను పేరు పరుచుకున్న విధానం బట్టి నీకు వందనాలుగుతాండియా గొప్ప దేవుడ విషయాన్ని నీకు వందనాన్ని అయినా పనికి రాని మమ్మల్ని విధానం బట్టి నీకు వందనాచరించిన ఈ గ్రూప్ ఎవరైతే ఇప్పుడు కూడినరు ప్రతిక వీళ్ళని పేరు పెరిన తాకనే ఇక వాక్యం విప్తుండగా అయ్యా నా సొంత మాటలు తలంపులు ఆలోచనలు ఏం చేయకుండా పరిశుద్ధ ఆత్మ దేవాన్ని సహాయం తెచ్చాడు జరుగుతుంది ఇక మీరు మాట్లాడడం జరుగుతుంది మమ్మల్ని దర్శించండి జరుగుతుంది చెప్తున్నా నాక నిశ్చిత్తాన్ని సహాయం నడిపించండి అయినా గొప్ప దేవుడ వేసే నీకు వందన జరుగుతుంది అయ్యా వాక్యంలో ఉన్న గుణమైన రహస్యాన్ని మాకు తెలియపరచడం జరుగుతుంది ఇక మేము లోకానుసారంగా జీవించడానికి వీలైన పరిశుద్ధపరచండి మనల్ని స్థిరపరచండినైనా ఇవన్నీ రాకడ వరకు మేము స్థిరంగా ఉండేదాన్ని గృహ కనకరమ దండి ఇక వాక్యాలను విని వదిలేసే బిడ్డలండి ఇక నీకు మాదిరిగా ఉండేదాన్ని గొప్ప కనకరమ మా జీవితంలో అవలంబించుకున్నదాన్ని కృప కంకరంగా తెచ్చండి గొప్ప మా జీవితంలో జరిగించుకొని చేసిన వెడుకుంటున్నాం తండి ఆమె వాక్యం చూస్తున్నాం కొన్ని విషయాలు చదువుతా ఉన్నప్పుడు సేవ ఎట్లా చేయాలా అనే దాని గురించి కొన్ని విషయాలు దేవుడు ప్రేరేపించండు దాని ప్రకారం నేను ఏం తెలుసుకున్నానో దాని ప్రకారం ఒకసారి వాక్యం చూసుకుందాం రెండో కొరం తీలు రెండో కొరంతీలు అధ్యాయం పన్నెండవ వచనం నేను తీసుకున్న ఏదైతే అంశం అది సేవ గురించి సేవ ఎట్లా చేయాలా ఏ విధంగా ఉండాలా చేయాలంటే అసలు ఇప్పుడున్న సేవకులు ఎట్లున్నారు కానీ ఏ విధంగా తిప్పుతా ఉన్నారు అనేది ఒకసారి దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు తొమ్మిదవ అధ్యాయం రెండో తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం ఏలయనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధులకు అక్కరలకు సహాయం కలుగజేయటం మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతల మూలంగా విస్తరించుచున్నది దేవుని గొప్ప నామను బట్టి అందరికీ వందనాలు ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతా ఉన్నాడు అంటే సేవ గురించి వివరించుకుంటా ఒక సంఘాన్ని కట్టడానికి ఒక లోకంలో ప్రతి ఒక్క బిడ్డకు సువార్త వెళ్ళడానికి గాను దేవుడు తనకు తాను రిక్తునిగా చేసుకొని బలయాగమైంది ఇది అందరికి తెలిసిన విషయమే కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం సేవ ఏ విధంగా వెళ్తుంది అంటే రకరకాలుగా సేవకులు సంఘాలు ఏర్పరచబడ్డాయి లక్షల కోట్ల సంఘాలు ఇప్పుడు ప్రపంచం విస్తరించడం జరిగింది అంటే పెరిగినాయి చాలా సంఘాలు చాలా మంది పాస్టర్లు ముందడుకు చాలా మంది పాస్టర్లు అనుకొని ముందడుకు మేమే పాస్టర్లము ఒక చిన్న పాటలు వచ్చినా వాళ్ళు ముందడుకు వచ్చేశారు ప్రతి ఒక్కరు చాలా మంది ముందడుకు వచ్చినారు ముందడుకు వాళ్ళు సేవ చేస్తున్నారా లేదా అనే దానికి ఒకసారి బైబుల్ చూసుకుంటే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య యేసు సంబంధించిన ఏదైతే సేవ ఉందో ఆ పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయటం మాత్రం కాకుండా పరిశుద్ధుల అక్కరలకు ఎవరు పరిశుద్ధులు ఎవరైతే ఏసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి ఏసుక్రీస్తు నామలు బాప్ టీషన్ తీసుకుంటారో వాళ్ళందరూ దేవుని చిత్తాంతరంగా నడిపించబడితే వాళ్ళు పరిశుద్ధులు వాళ్ళ అక్కరలకు సహాయం కలుగజేయటం మాత్రం కాకుండా ఎవరికి సహాయం కలుగజేయబడాలా సేవలో ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళు కృంగిపోయిన వేళ వెనుకబడ్డ వేళ పాపంలో పడిపోయిన వేళ ఏదైతే భయంకరమైన స్థితిలో ఉండడం ఏదైంత భయంకరమైన శోధనలు సమస్యలు ఆ రకరకాల చేతబడి చేష్టలు రకరకాలుగా ఉన్నాయి లోకమంతట అయితే పరిశుద్ధుల అక్కడలకు సహాయం కలగజేయటం మాత్రం కాకుండా ఎవరికి సహాయం కలగజేయబడాలా పరిశుద్ధులకు సేవ పరిచర్య అంటే పరిశుద్ధులకు ఎవరు పరిశుద్ధులు ఎవరైతే దేవుని చిత్తానుసరంగా ఉంటున్నారో వాళ్ళు అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతా స్థుతులు మూలంగా విస్తరించున్నది కలుయ ఇక్కడ ఏంది అంట అక్కరులు తీర్చడం మాత్రం కాదు కానీ వాడుకోవడం అయిపోతా సేవ అనేది కలుయ చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారు అంటే ఆ విశ్వాసులను కానీ సేవకు తయారు కావడానికి వచ్చిన ప్రతి ఒక్క సేవకుని కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు వాడుకుంటా ఉన్నారు హూయ ఏ విధంగా వాడుకుంటున్నారంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు సొంత కుటుంబం కొరకు సొంత కుటుంబంలో ఉన్న పిల్లల కోసం బిడ్డల కోసం ప్రతి ఒక్కరి కోసం వాడుకుంటా ఉన్నారు స్వార్థపూరితమైన సేవ ఎలాంటి సేవ అంటే స్వార్థపూరితమైన సేవ మనం చూసుకుంటే అపస్తులు సేవ చేసినారు వాళ్ళు భార్యను పిల్లల్ని పట్టుకొని ఉండలేదు కన్ సేవ చేసినారు అంత భయంకరమైన సేవ చేసినారు కాబట్టి లోకం అంతటా విస్తరించబడ్డది వాళ్ళ సేవ ఎట్లుండేనంటే మనుషులను గనపరచడానికి కాదు కానీ దేవుణ్ణి గనపరచడానికి ముందుడబడ్డారు హలో ఎవరిని గనపరిచారు దేవుణ్ణి గనపరిచినారు అక్కడ హైలైట్ ఎవరిని చేసినారంటే యేసు క్రీస్తును మాత్రమే హైలైట్ చేసినారు ప్రజలకు ఎవరిని ఇంట్రడ్యూస్ చేసినారు అంటే ఏసు మాత్రమే ఇంట్రడ్యూస్ చేసినారు మా భార్య చాలా సేవకురాలు మా భర్త మా చాలా సేవకురాలు మంచి పాటలు పాడతాడు మంచి వాక్యం చెప్తాడు అని ఇట్లా ఇంట్రడ్యూస్ చేయలేదు సేవకుడు ఎవరు కూడా పాత గాని కానీ కొత్త మనుషుల ద్వారా ఎవరు రాలేదు హలుయ సేవకులను ఎవరు తయారు చేసినారు అంటే దేవుడు తయారు చేసినాడు హలుయ ఎవరు ఎన్నుకున్నారు అంటే దేవుడు ఎన్నుకున్నారు కానీ ఇప్పుడున్న సేవ చాలా మంది మనుషులు సొంత ఆలోచనతోటి వీడు పలన పాట పాడుతుండగా వీడు సేవకుడు అయిపోతాడు అని ముందడు తీసుకొచ్చేస్తా ఉన్నారు సువార్త ప్రకటించబడాలి కానీ వెకరించబడకూడదు అలుయ చాలా మంది సేవకులు లేవాల మంచిదే సువార్త ప్రకటించబడాలి కానీ వెఖరించబడకూడదు దేవు నామం దూషించబడకూడదు చాలా మంది సేవకులు ఏం చేస్తా ఉన్నారంటే ఆ వాళ్ళ బిడ్డల అవసరతులను వాళ్ళ భార్య వాళ్ళ పాశ్రమ అవసరతులను పాశ్రయ అవసరతల కోసం వాడుకుంటా ఉన్నాడు అలుయ ఇంకా అర్థమయ్యే విషయం ఏంది అంటే వాళ్ళకు వచ్చిన కానుకలు కానీ ఏ విధమైన అన్నా కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నారు వాడుకోవడంలో తప్పు లేదు కానీ పిచ్చితనంగా వాడుకోకూడదు హలో ఇక్కడ ఏమవుతా ఉందంటే ఇంకోటి వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళ పరిచర్య అంటే ఏ పాస్టర్ అయ్యే షూజ్ షూజ్ తుడిస్తే పరిచర్య పాస్ట్ అయ్యే వాళ్ళ ఇంట్లో నీళ్లు నీళ్లు పోస్తే పరిచర్య పాస్టర్ అయ్యే వాళ్ళ ఇంట్లో పనది లేదు తీసుకొస్తే పరిచర్య పరిచర్య మనం ఎవరికి చేయాలా విశ్వాసం అనే పడేవాళ్ళు ఎవరికి సేవ మన పరిచర్య చేయాలా దేవునికి పరిచర్య చేయాలా అలుయ ఎవరికి పరిచర్ చేయాలా దేవునికి మాత్రమే చేయాలా ఎవరు గణపరచబడాలా దేవుడు మాత్రమే గణపరచాల అందుకే మనం కొత్త రిబందులో చూసుకుంటే ఏసుక్రీస్తూ ఈ లోకంలో సేవ చేసిన తర్వాత ఆ బాధ్యత యోహన్ కప్ప చెప్పుకుంటా ఏం చెప్తా ఉన్నాడు నా గొర్రలను మేపుమన్నాడు అలుయ మేపం అన్నాడు కానీ నా ఇంట్లో మా అక్క వాళ్ళు మా అన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళను కూడా కొంచెం చూసుకో వాళ్ళకు కూడా కొంచెం నీళ్లు లేకుండా నీళ్ళు తీసుకురా వాళ్ళు మన కూరగాయలు లేకుండా కూరగాయలు తీసుకుని మా బిడ్డను స్కూల్లో డ్రాప్ చేయి మా కొడుకుని కాలేజీ నుంచి పికప్ చేసుకుని ఇది కాదు సేవ హరులుయ ఇది ఈ పనికి పనికినాంతనంగా వాడుకునేది కాదు సేవ హరులుయ పరిశుద్ధాత్మైన దేవుడు గొప్ప దేవుడు మన హృదయంలో నివసిస్తా ఉన్నాడు మన దేహమే దేవుని ఆలయం దేవుడు మనలోపటి ఉన్న తర్వాత మనుషుల తట్టు మనం చూడకూడదు హలుయ ఇక్కడ అదే విషయాన్ని దేవుడు ఎలుగెత్తి చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఏదైతే సేవ పరిచర్య ఉందో ఏదైతే సేవ పరిచర్ ఉన్నదో అక్కరలకు సహాయం కలగజేయటం మాత్రమే కాకుండా హలుయ నా అక్కరలే తీర్చమని ఏశక్రీస్తు ఎక్కడ కూడా మొత్తం మార్కులుక వార్తలు కూడా ఎక్కడైతే నా అక్కరలను తీర్చండి అని చెప్పేసి దేవుడు ఎక్కడ అడిగినట్టు లేదు హలుయ మనం అదే ఆపోస్తల కార్యంలో చూసుకుంటే ఏ సేవకుడు కూడా నా సంగం కట్టబడుతుంది నాకు ఫ్యాన్ లేదు నాకు స్పీకర్ లేదు నా కార్పెట్ లేదు అని ఎక్కడ కూడా అడిగినట్టుగా మనం గమనించడానికి వీల్లేదు ఎక్కడ కూడా లేదు హలుయ ఎందుకు లేదు వాళ్ళు చేసిన సేవ వాళ్ళ స్వలాభాన్ని కోసం చేయలేదు ఎక్కడ కూడా సేవ పరిచర్య చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వలాభం కోసం చేయలేదంట ఎవరి కోసం చేసినారు ఏసు కోసం చేసినారు హలుయ ఎవరికి మహిమ వస్తుంది ఏసు మహిమ వస్తుంది అవసరతలు ఎవరి తీర్చబడాలా దేవుని అవసరతలు దేవుని కార్యం జరిగించాలా అట్లా ముందడుగు పడాల అది సేవ మన ఏదైతే పాస్ట్ ఉన్నాడో ఆయన అక్కరలు తీర్చడం సేవ కాదు ఇది ఏదైతే ఇది సేవ ఉందో ఇది సేవ అనుకుంటున్నారు చాలా మంది విశ్వాసులు ఇది సేవనే కాదు మనం అనుకుంటాం సంఘంలో ఏదో మనము పలన పాస్ట్ అమ్మకో పాస్టర్ అయ్యకో హెల్ప్ చేస్తే ఏదో ఇది కాదు సేవ సంఘంలో హస్తకృత్యంలో ఆలయంలో దేవుడు ఉండనని చెప్పినాడు ఉండనని చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళా రుద్దేశి ఖచ్చితంగా నేను అది ఇస్తా ఇది ఇస్తా అనేది వెర్రితనం పిచ్చితనం అదంతే చాలా మందికి చూసుకుంటే చాలా మందికి సేవ ఏ విధంగా చేయాలనేది విచిత్రం ఉంది సేవ వితనం దరిద్రం అయిపోతా ఉంది ఏడ వికరించబడుతుంది సేవ అంటే ఏడ దేవున్నామం దూషించబడుతుంది అంటే దేవుడు గురించి తెలుసుకోకుండా మనుషులు పాశ్రయను హైలైట్ చేసేస్తా ఉన్నారు పాష్ట్రతమ్మను హైలైట్ చేసేస్తా ఉన్నారు మా పాస్ట్రయ్య నిలబడతే ఇన్ని గంటలు వాకింగ్ చెప్తాడు మా పాస్ట్రమ్మ నిలబడితే ఇన్ని గంటలు వాకింగ్ చెప్తుంది ఇది గొప్పతనం కాదు వాళ్ళతోటి మాట్లాడించేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే దేవుడే గొప్ప కలుయ మనం గమనించుకోవాల్సింది ఏంది అంటే గొప్ప ఎవరు అంటే మనుషుడు కాదు పరిచారకుడు కాదు ఎవరు గొప్ప ఎసుకిస్తే గొప్ప ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకోకుండా ఆయన వాక్యమే చెప్పకపోతుండే ఆయనకు సువార్థనే లేకుంటుండే వాళ్ళని ఎన్నుకున్నాడు వాడుకుంటుండే ఓకే కానీ విచిత్రమైన చిత్రవిచిత్రంగా విచిత్రంగా అక్కడున్న సంఘాలని సంఘంలో ఉన్న పిల్లల్ని బిడ్డల్ని చాలా మందిని యువనసరాలను విధువరాలను వాడుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది సేవకులు నేను చాలా రకాలుగా చూసిన ఇంకా చూడండి ఫిలిపీలకు రెండో అధ్యాయం ఫిలిపీలకు రెండో అధ్యాయం పదహారో వచనం ఫిలిపీలకు రెండో అధ్యాయం పదహారో వచనం అట్టి జనం మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యూతి వల్లే కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థంగా పరుగెత్తలేదనియూ నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినంలో నాకు అతిశయకరణం కలుగును సేవకుడు చెప్పుకుంటా వస్తా ఉన్నాడు వచ్చిన తర్వాత ఇక్కడ పదిహేడవ వచనంలో చూడండి మరియు మీ విశ్వాస యాగంలోనూ దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును హలుయ ఎలాంటి సేవ అయిన ఎన్నుకున్న విధానం విధానం ఏంటిది అంటే పానార్పణము ప్రాణం ఇయ్యడానికి కూడా తెగించే అర్పణంగా ఉన్నాడంట హలుయ మనం అనుకుంటాం ఇంట్లో చిన్న సమస్య రాగానే ఏదో సేవ చేద్దామని అన్నీ అనుకుంటాం పలానా సిస్టరు బ్రదరో ఎవరో ప్రేరేపించబడతారు ముందడ పడతాం వాక్యాలు చెప్తాం సాక్ష్యాలు చెప్తా ఉంటాం పాటలు పాడతాం సేవలు తిరుగుతూ ఉంటాం అన్ని ఓకే కుటుంబంలో చిన్న సమస్య రాగానే మనం ఏమైపోతున్నామంటే దేవుని సువార్త ఏదైతుందో దాన్ని మర్చిపోతా ఉన్నాం హలుయ మనం ఒకటి గమనించుకోవాలా ఒక్కసారి ఏసుక్రీస్తు నామంలో రక్షణ పొందుకొని రక్తంలో కడగబడ్డ తర్వాత ఒకటే తీర్మానం ఉండాలి మనది అది ఎప్పటిదాకా ఉండాలా చచ్చిపోయే దాకా ఒకటే తీర్మానం ఏంది దేవుని పరిచర్య దేవుని పరిచర్య చేయాలా దేవుని పరిచర్య ఏ విధంగా చేయాలా ప్రాణార్పణం ఇవ్వాలంట ప్రాణార్పణం అంటే ఏంది మన ప్రాణాన్ని సైతం లెక్క సేవలో కదలుయ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను కదలుయ ఏదై విశ్వాస సంబంధమైన యాగం ఉందో దాంట్లో ముందడు పోయేటప్పుడు సేవలో ఏం చేయాలంట ప్రాణార్పణం పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును అరులుయ ఏం చేశాడంట సంతోషిస్తాడంట ఎందుకు ప్రాణం పోయినా కూడా నేను దేవుని విషయమై సంతోషపడతా అరులుయ కరెక్ట్ చెప్పాలంటే సేవ ఈక్వల్ టు సబ్మిషన్ ఎవరికి సబ్మిషన్ మనము ఏసు సబ్మిషన్ ఏ పాస్టర్కి కాదు ఏ పాష్ట్రమ్మకి కాదు ఏ విశ్వాసకి కాదు ఏ సంఘానికి కూడా కాదు హేవ ఎవరి కోసం చేస్తున్నాం దేవుని కోసం చేయాలా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు మనం బాగా గమనిస్తే ఈ మతే మార్కులుగా యోహాన్సు వార్తలో ఏసుక్రీస్తు చేసిన పరిచర్యలో ఎక్కడనైనా వాళ్ళ ఇంటి విషయాల కోసం ప్రార్థన చేసిండా వాళ్ళ ఇంటి విషయాల కోసం వాళ్ళని అక్కరు ఉంది రాపో అని చెప్పేసి చెప్పిండ వాళ్ళ ఇంటి విషయాల కోసం ఎక్కడైనా సేవ చేసినట్టుగా కనబడ్డదా మనకు ఒక్కరైనా ఒక్కరు కూడా లేరు మనం బైబుల్ మొత్తంలో వెతికినా కూడా ఎక్కడా కనిపించదు గొప్ప దేవుడు ఏసుక్రీస్తే ఏం చేసిండంట ఆయన సేవ ఏదైతే చేసిన తర్వాత యోహానికి అప్పజెప్పుకుంటా ఏం చెప్తా ఉన్నాడు నా గొర్రెలను మేపు నువ్వు కలుయ గొర్రల్ని ఏం చేయాలంట మేపాలా కలుయ ఎప్పుడైతే ఈ గొర్రె మేపబడుతుందో దానికి ఆహారం వస్తుంది జీవం ఉంటది కలుయ ఏదా ఆహారం దేశ క్రీస్తు మనకి ఇచ్చిన జీవాహారం మేపాల ఎవరికి ఇయ్యాలా గొర్రెలకు ఇయ్యాల అలుయ ఎవరికి ఇయ్యాల గొర్రెలకు ఇయ్యాల కానీ సేవకుడు ఏం చేస్తున్నాడు తెలుసా వాడి దగ్గర నుంచి ఏదైతే డబ్బులు ఉన్నాయో దాన్ని లాగేసుకుంటున్నాడు వాని దగ్గర నుంచి ఏదైతే టైం ఉందో ఆ కూడా లాగేసుకుంటున్నాడు నేను చాలా సేవకుని నేను చూసిన సేవకుడు ఒక సేవకుడు ఉన్నాడు ఆ సేవకుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే చదువు చదువుకోవడం వేస్ట్ అని చెప్తాడు ఆ సేవకుడు అలుయ చదువు ఎప్పటిదాకా చదువుకోవాలా వాళ్ళు వీళ్ళు వచ్చే వరకు కానీ జ్ఞానం వస్తే సరిపోతుంది ఎందుకు సరిపోతుంది బ్రదర్ ఎందుకట్లా చెప్తున్నారు అంటే బైబుల్లో జ్ఞానం ఎక్కువైనా కొద్దీ వేస్ట్ అయిపోతుంది అన్నట్టు ఉంది బైబుల్లో అని అంటాడు అయిపోయి మరి నువ్వేమో ఉద్ధరించిన వారా ఆయన అంటే ఏం లేదు వాళ్ళ కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వాళ్ళ ఒక సేవకురాలు ఇక ఆ విచిత్రమైన ప్రవర్తన ఉంటుంది హలుయా ఇంకా చెప్పుకుంటూ కొత్త గలీజ్ ఉంటుంది హరులుయ రకరకాల సేవకులు ఉన్నారు చిత్ర విచిత్రమైన సేవకులు ఉన్నారు ఇంకా ఆంధ్రకు పోతే అయితే గల్లీకి నాలుగైదు చర్చలు ఉంటాయి ఆరేడు చర్చలు ఉంటాయి ఉత్తా సండే మాత్రమే ఓపెన్ అవుతాయి సండే మాత్రమే తాళాలు వేసుకుంటాయి హలుయ ఇది పరిచర్య కాదు దేవుడు పిలిచిన పరిచర్య కాదు హరులుయ బాగా గమనించాల సేవకు మనం వచ్చినము అంటే దేవుడు మననే పిలిచిండా మరి దేవుడు పిలిచిండు ఖచ్చితంగా దేవుడు పిలిచాడు ఎందుకు అంటే చాలా మంది ఇంకా తెలివని వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా పిలిచిండు మరి పిలిచిన తర్వాత దేవునికి సేవ చేస్తున్నావా నువ్వు మనుషులకు సేవ చేస్తున్నావా దేవుణ్ణి కనపరుస్తున్నావా నువ్వు మనుషులను కనపరుస్తున్నావా నువ్వు సేవకుని కనపరుస్తున్నావా మనుషులను కనపరుస్తున్నావా హళుయ గమనించాల ఒకవేళ పాస్టర్కు తెలిస్తే ఏమన్నా మన పాపం చేస్తున్నా మనకు పాస్టర్కు తెలిస్తే బాధపడుతుడేమో కోపం చేసుకోవడేమో అని కానీ దేవుడు చూస్తున్నాను తెలియదా మనకి హరుయ గమనించాల ఇక్కడ చూడండి రకరకాలుగా సేవలు నడుస్తా ఉన్నాయి అంత సొంత కార్యాల కోసమే సేవ నడుస్తుంది తప్ప దేవుని పరిచర్య కోసం ఎక్కడ కూడా నడిచినట్టుగా కనిపిస్తనే లేదు అవి ఇంకా చూడండి రోమిలకు పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చిన రోమిలకు పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చినాం దీపక్క ఒకవేళ టైం అయిపోతే నాకు ముందే చెప్పేశాక రోమిలకు పన్నెండో మొదటి వచనం కాబట్టి సోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరంను ఆయనకు సమ సమర్పించుకునుడని దేవుని వాసలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇంటి మీకు యుక్తమైనది కలుయ్యా ఏంటంట మన యొక్క శరీరాన్ని మన యొక్క శరీరాన్ని ఎవరు కర్పించాలా దేవుని కర్పించాలా ఈ శరీరం కులిపోని కుషించని రోగంతో ఉండని ఏమన్నా ఉండాలని ఎవరు కర్పించాలా దేవునికి అర్పించాలా మనం అపసల కార్యం చదివితే చాలా చాలా గొప్ప సేవ చేసినారు వాళ్ళ సేవ మనం చేయలేము ఇప్పుడు ఎవడు చేయడు చేస్తున్నామని చెప్పుకుంటారు తప్ప ఎవడు చేయడు ఈడ గల్లిలో ఇంకో గల్లిలో పోయి సువార్థ రకరకాల భయంకరమైన సేవ అప్పుడు జరిగింది కాబట్టి ప్రపంచం అంతా సువార్థ వెళ్ళింది ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా ఎవరికి అనుకూలం దేవునికి అనుకూలం దేవునికి ఇష్టానుసారంగా సేవ దేవునికి ఇష్టమైన సేవ ఎలాంటి సేవ సజీవ యాగంగా యాగమైపోవాల మన శరీరాలు మనకు మన బాడీస్ ఏమవుతున్నాయో అది దేవునికి సమర్పించుకోవాలా సమర్పించుకో దేవుని వాత్సలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనున్నాను అని బెగ్జేస్తుండు ఘోరంగా బతిలాడుతున్నాడు మీ హృదయాన్ని మీ శరీరాన్ని దేవునికి అర్పించండి ఇదే యుక్తమైన సేవ ఇది సేవ ఇది సేవ నీ శరీరాన్ని ప్రతి ఒక్క ఎక్కడ మనం ఎక్కడ అయిపోతున్నాం అంటే ఆ సేవ అని చెప్పేసి పలానా మంచి వాక్యం చెప్తాం నెక్స్ట్ డే ఏం చేస్తుంది అంటే కొంచెం రేకెత్తించబడుతుంది మనం ఖచ్చితంగా చెప్తుంది పలానా బ్రదర్ అనుకో బ్రదర్ మన దగ్గర నచ్చుతలేదు నచ్చకుంటే మనం ఏం చేస్తాం తెలుసా ఆ బ్రదర్కి చెప్పాం పక్కనోడికి చెప్తాం వాడు ఏం చేస్తాడు తెలుసా ఇంకోని చెప్తాడు మళ్ళీ వీళ్ళ వీళ్ళందరికీ సువార్థ తెలియదా వీళ్ళందరికీ సేవ తెలియదా అందరికీ స్వార్థ తెలుసు అందరికీ సేవ తెలుసు కొన్ని వాక్యాలు తెలియదా ప్రతి ఒక్కరికి వాక్యం తెలుసు ప్రతి ఒక్కడు వాక్యం చదువుతాడు వాక్యం చెప్తాడు కానీ అదే బుద్ధి ఎలాంటి బుద్ధి పనికిరాని బుద్ధి సేవ చేసే బుద్ధి కాదా అది అరులుయ్య నీకు ఒక వ్యక్తిలో తప్ప అనిపిస్తుంది చూసి కూర్చోబెట్టుకొని చెప్పు తప్పేం లేదు ఖండించి పది మందిలో మంచి బుద్ధి చెప్పిన తర్వాత పది మందికి వెళ్ళేటట్టుగా వెళ్ళి ఆ వ్యక్తిని యాడ్ చేసినట్టుగా చిత్ర విచిత్రమైన శుభార్త వెళ్ళిపోతుంది పాత సంఘంలో నేను ఉన్నప్పుడు నా మీద అటనే వెళ్ళింది ఇంకో సంఘానికి వెళ్ళినా అక్కడ కూడా అటనే వెళ్ళింది ఇంకో సంఘానికి వెళ్ళినా అక్కడ కూడా అటునే వెళ్ళింది మరి నువ్వు కరెక్ట్ ఉన్నావా బ్రదర్ అంటే దేవుడే సాక్షి దేవుడే చూసేవాడు మనం ఎంత తప్పించుకున్నా హృదయానికి మాత్రం ఆన్సర్ ఖచ్చితంగా చెప్పాల్సిందే మనం ఎంత కాదనుకున్నా ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిందే ఇక్కడ ఏమైపోతుంది మనం విశ్వాసలేమే కానీ మన మన సేవ ఏదైతే ఉందో అది వెనుకబడిపోతూనే ఉంది ఎందుకు ఈ పనికిరాని విషయాలలోనే ఉంటున్నాం మనం పలానా బ్రదర్ నచ్చలేడు పలానా సిస్టర్ నచ్చలేదు పలానా సిస్టర్ ఇట్లా చేసింది పలాన బ్రదర్ అట్లా చేసి ఇక్కడనే మనం మన సేవ ఇక్కడనే ఉంది ఇంకా కంటిన్యూ అవుతలేదు మన సజీవ యాగంగా మన శరీరాలను ఎప్పుడు అర్పిస్తాం దేవుడికి ఆయన వాత్సల్యం మన దగ్గర ఉంది కదా కరెక్ట్ సేవ అంటే సజీవ యాగంగా మన శరీరాలను ఎవరికి అర్పించాలంట దేవునికి అర్పించాలంట ఇంకా చూడండి అపోసల కార్యం ఇరవై రెండో అధ్యాయం అపోస్తల కార్యం ఇరవై రెండో అధ్యాయం అపోస్తల కార్యం ఇరవై రెండో అధ్యాయం ఏడో వచ్చిన నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని హలుయ ఏమైందంట సౌలే పవలండి ఇది అందరూ తెలిసిన విషయమే ఈ టాపిక్ కూడా అందరూ తెలుసు ఇక్కడ మనం రైజ్ చేసుకోవాల్సిన విషయం ఏంది అంటే ఎవరైతే సౌలుగా సౌలుగా ఉండి దేవుని పరిచయను నాశం చేస్తా ఉన్నాడు బైబిల్ ఒక మాట కూడా ఉంటుంది ఏముంటుంది అంటే ఒక్కొక్కరిని దేవుని బిడ్డలను లోకంలో ఉన్న అధికారులకు అప్పయెప్పి అదే సేవ అనుకుంటారు మతే మార్కులు ఇందులో ఉంటుంది ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా రిఫరెన్స్ తెలియదు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే పరిశుద్ధమైన విశ్వాసులను అధికారులకు అపజెప్పి అదే సేవ అనుకుంటారు ఇక్కడ సౌలు కూడా అదే చేస్తా ఉన్నాడు సౌలు ఏం చేస్తున్నట ఆయన చేస్తున్న సేవకు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు నేను నేల మీద పడి పడి ఉన్నాడు సౌలు సౌల సుల నీవెందుకు నన్ను హింసించుతున్నావని నాతో ఒక స్వరం పదుకుట వెంటిని సౌలకు ఒక మాట వినబడ్డది ఎవరిని హింసిస్తున్నట ఏసు క్రీస్తుని హింసిస్తుండంట ఎక్కడి నుంచి వచ్చింది స్వరం ఏవం దగ్గర నుంచి వచ్చింది అందుకు నేను ప్రభువ నీవివడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడగుసుని అని నాతో చెప్పాను కలుయా ఎవరిని హింసిస్తుండు ఏసు క్రీస్తుని హింసిస్తుడు నీవెవరు ప్రభువా నువ్వెవరు ప్రభువా ప్రభువ అంటే అడుగున్నాయి ఆడ కన్ఫర్మేషన్ వచ్చేసింది ఆయనకు ఏంది అంటే ఈయన దేవుడే కాబట్టి అడుగుతా ఉన్నాడు ఏమి అడుగుతా ఉన్నాడు నీవు హింసించుకున్న నజరేడనగు ఏసు అని నాతో చెప్పాను హలుయ ఇంకేమంటున్నాడు నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూసిది కానీ నాతో మాట్లాడిన స్వరం వారు వినలేదు అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవనని అడగగా హలుయ దేవుతో ఇక్కడ చూడండి సౌలు అడుగుతా ఉన్నాడు అంత హింసించి అంత భయంకరమైన సిచ్యువేషన్లో పాపంలో ఉన్న ఆ వ్యక్తి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు అయ్యా నేను ఎలాంటి సేవ చేయాలయ్యా ఇక్కడ అదే అడుగుతా ఉన్నాడు ప్రభువ నేనేమి చేయవన్నని అడగగా నో హూ ఈజ్ గాడ్ ఫస్ట్ దేవుడు ఎవరో తెలుసుకోవాలి మనం మనం తెలుసుకోవాల్సిన పని ఏంటంటే ఫస్ట్ దేవుడెవడో తెలుసుకోవాల మనం దేవుడెవడో తెలియదు రేపు వాక్యం ఉంది అనుకో ఈ రోజు బైబుల్ తీసి చది వేసి ఏదో చెప్పేస్తావన్నావు అలాంటి సిచువేషన్ లో మనం ఉండకూడదు బైబుల్ చదవాల పడాల వాళ్ళ వ్యక్తి బాగా వాక్యం చెప్తున్నా అంటే ఆయన బైబుల్ చదివి బాగా చెప్తుండడు నువ్వు చదవాలని నువ్వు ఆయన చెప్పేది ఏదైనా కరెక్టే అనిపిస్తుంది ఎప్పుడు అనిపిస్తుంది నువ్వు బైబుల్ చదవని రోజులు ఆయన చెప్పేది కరెక్టే అనిపిస్తుంది నువ్వు ఎప్పుడైతే బైబుల్ చదువుతావు ఆయనలో ఉన్న ప్రతి ఒక్కటి గుర్తు గుర్తించవచ్చు ఎందుకు నువ్వు బైబుల్ చదువుతావు కాబట్టి తరలి ఈ లోకంలో ఎవరు గొప్ప దేవుడు ఒక్కడే గొప్ప గొప్ప జ్ఞాని ఎవరంటే దేవుడే మనుషులు ఎవ్వరు కాదు సేవకులు ఎవ్వరు కాదు బైబుల్ స్పష్టంగా చెప్తుంది చాలా సందర్భాలు చెప్తుంది ప్రభువా నేనేమి చేయవనని అడగగా ఏసుక్రీస్తుని అడుగుతా ఉన్నాడు ఆయన అయ్యా నేను ఎన్ని రోజుల నుంచి నీ పాపాలు చేసిన కదా నీ బిడ్డల్ని హింసించిన కదా బాధపెట్టినా కదా అయ్యమ్మా నేను ఇప్పుడు ఏం చేయాలయ్యా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళు మా నీవు చేయటుకుని ఏమి నీకు చెప్పబడినని నాతో నేను ఏంది అంట నువ్వు చేయవలసిన పనిని దేవుడు చెప్తా ఉన్నాడు అంట ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే హూ ఈజ్ గాడ్ అసలు దేవుడు ఎవరు అనేది తెలుసుకోవాలి ఫస్ట్ నో యువర్ గాడ్ ఫస్ట్ గాడ్ గురించి మనకు తెలవాల ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉంది సబ్జెక్ట్ చెప్తుంది సబ్జెక్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఏం కావాలి ఆమెకు ఫస్ట్ ఆమెకు తెలిసి ఉండాల ఆమెకు తెలిసి ఉండకుండా వెళ్ళి నేను ఏదో చెప్పేస్తా అంటే పిల్లోడు క్వశ్చన్ వేసిండా లేకుంటే ఇంకేదో చేసినా కూడా నవ్వులపాలు అయిపోతాం అక్కడ ఆ మనిషి ఇజ్జ పోవడేమో కానీ దేవుని పరిచర్య ఖరాబ్ అయిపోతుంది అరుయ ఇంకేమంటారు ఆస్క్ గాడ్ వాట్ టు డూ దేవుని అడగాల మనం ఏం చేయాలా అయ్యా నేను ఏం చేయాలి అయ్యా నేనేం చేయాలయ్యా ఏ విధంగా చేయాలా సేవ ఎట్లా చేయాలా సేవ దేవుని అడగాల అలుయేమి సేవ చేస్తున్నాం బ్రదర్ ఇది చేస్తున్నాం ఓకే మంచిదే దేవుడు దాన్ని మెచ్చే సేవ అవుతా అంటే ఇంకా హండ్రెడ్ మంచిది చాలా మంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి బైబుల్ కచ్చితంగా చదవాల్సిందే బైబిల్ జ్ఞానం కావాల్సిందే ఫస్ట్ దీవుని గురించి తెలుసుకోవాల్సిందే చూడండి ఇక్కడ ఇంకో ఇంకో వచ్చిన చూడండి యోహన్ స్వార్త ఇరవై అధ్యాయం యోహన్ స్వార్త ఇరవై అధ్యాయం పదిహేనవ వచ్చిన వారు భోజనం చేసిన తర్వాత ఏసు సీమాను పేద నుంచి వచ్చి యోహన్ కుమారుడు వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు అవును ప్రభవ నేను నిన్ను ప్రేమించుతున్నాను నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను యేసు నా గుర్ర పిల్లను మేపుమని అతనితో చెప్పాను మరలా ఆయన యోహాను కుమారుడు అయిన నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అతని అడగగా అతడు అడగగా అతడు అవును ప్రభ నేను నిన్ను ప్రేమించుతున్నాను నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఆయన నా గుర్రు కాయమని చెప్పాను హళుయ ఈ టాపిక్ అంతా నేను ఏం చెప్తున్నాను కానీ నేను ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సంఘ సేవలో సంఘాన్ని ఏం చేయాలంట అక్కడ ఉన్న సంఘస్తులను ఏం చేయాలంట కాయాలంట హఘాన్ని ఏం చేయాలా కాయాల సంఘాన్ని కాయాలంటే దాన్ని ఫీడింగ్ కావాలా ఫీడింగ్ మనం ఇవ్వాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలా స్ట్రెంత్ ఉండాల ఫస్ట్ ఫీడింగ్ మనం తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలా దేవుని దగ్గర నుంచి తీసుకోవాలా యాకబులో రాస్తాడు మొదటి అధ్యాయంలోన రెండో అధ్యాయంలోనూ ఏమని రాస్తాడు అంటే జ్ఞానం కొద్దుగా ఉన్నదనుకో ఎవరిని అడగాల అయ్యా నా జీవితంలో పలానా జరగాలంటే ఏం చేయాలా దేవుణ్ణి అడగాల పలా నా జీవితంలో జరుగుతలేదయా దేవుణ్ణి అడగాల మనం ఏం చేస్తామంటే మనుషుల్ని అడుగుతాం వాళ్ళు చెప్పిన సజెషన్ పక్కన కానీ దానికంటే గొప్ప దేవుడు యేసుక్రీస్తే ఆయన అడగాల మనం మనం ఏం చేస్తామంటే పలానా వ్యక్తి మనకంటే కొంచెం ఎక్కువ జ్ఞానం ఉంది అన్నట్టు మనం అనుకున్నామంటే ఆయన అడుగుతాం దేవుడిని అడుగం హందుకు దేవుడు పలాన పాస్టర్కే నేను చెప్తా అని చెప్పేసి ఉందా బైబుల్ ఎక్కడానా పలానా పాస్టర్ తోడే నేను మాట్లాడతా చెప్పేసి ఉందా పలాన పాస్టర్కే నేను గొప్ప అందులో బైబుల్ అన్న రహస్యాలను తెలియపరుస్తానుందా బైబుల్ ఎక్కడా ఎక్కడా లేదు రకరకాల సేవలు మనుషుల మీద ఆధారపడిపోయారు మనుషులంతా అద్భుతాల మీద ఆశ ఆజ ఆధారపడిపోయినారు సేవంత కానుకల మీద ఆధారపడిపోయినారు సేవంతా. అంత కంఘల్లో కానుక పెట్టాలు తీసేమంటే ఒక్క సెర్చ్ కూడా ఉండదు అలుయ్యా ఇంకా చూడండి ముందు కదా మార్కు స్వార్త పదో అధ్యాయం నలభై వచనం మార్కు స్వార్త పదవ అధ్యాయం నలభై వచనం మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చననుయ ఎంత గొప్ప మాట దేవుడు పలికిన మాట గొప్ప మాట గొప్ప మాట ఇక్కడ ఏమంటా ఉన్నాడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ ఎంతమంది సేవకులు పరిచారం చేయించుకుంటున్నారు చెప్పండి ఎన్ని సంఘాలు పరిచారం చేయించుకుంటలేరు వాళ్ళ అవసరతల కోసం వాడుకోట్లేరు చెప్పండి సంఘాలల్లా ఉప్పు లేదా ఉప్పు ప్రతి ఒక్కటి సాయం చేయాలా కానీ అవసరతలు మొత్తం విశ్వాసాల మీద ఆధారపడే సేవ అయిపోయిండు కానుకలు ఇవ్వాలా ఏదో మనుషుల మీద ఆధారపడే సేవకులు అయిపోయినారు కానీ ఏసుక్రీ సర్లో ఆయన చేసిన సేవలో పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనంగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినను తలూయ ఏంటంట పరిచారం చేయించడానికి చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి వచ్చిండు ఆయన ఆయన తగ్గించుకున్నాడు ఆయన కాళ్ళు సేవకు విశ్వ మన శిష్యుల కాళ్ళుకి అడిగిండు యశక్రిస్తూ వాళ్ళతో తోడిచిండు కాళ్ళు మీద పెట్టుకొని ఆయన తొడల మీద పెట్టుకొని ఆయన తుడిచిండు ఆయన తగ్గించుకున్నాడు యశక్రీస్తూ మనకు తగ్గించుకునే దాకా అంత సిచ్యువేషన్ లేదు అంత అంత డీప్ గా మనం లేం ఫస్ట్ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన అరులుయ అనేకుల కొరకు దేవుడు ఏం చేసిండ విమోచన క్రయధనంగా ప్రాణాన్ని ఇచ్చిండట అరులుయ ఏం చేసిండు ఏసుక్రీస్తు ప్రాణాన్ని ఇచ్చిండు అరే నువ్వు ఏసుక్రీస్తు నమ్మకం ఏం సాధించినవరంటే ఏసుక్రీస్తుని నమ్మకాన్ని రక్షణ సాధించుకున్నాం మోక్షాన్ని సాధించుకుంటా ఉన్నాం అరులుయ పలానా ఒక బ్రదర్ నాకు తెలిసిన బ్రదర్ ఉన్నాడు ఆయన అంటా ఉన్నాడు అరే విరాట్ కోహ్లీకునే అన్న ఆటలు ఆస్తులు కోర్టులు లక్షలు ఉన్నాయి కానీ ఏం లాభం అన్నా మనకేం ఉండలేదు ఇటు జాబు లేదు అటు లేదు ఇటు లేదు సంతోషం లేదు ఏం లేదు అన్ని ఎంజాయ్ చేస్తున్నా వాడు కానీ వానికి రక్షణ లేదు నీకు రక్షణ ఉంది హరుయ వానికి రక్షణ లేదు నీకు రక్షణ ఉంది వానికి తెలియదు మోక్షం కానీ నీకు మోక్షం ఉంది హరుయ ఎట్లా నీకు మోక్షం ఎట్లా నీకు రక్షణ ఏస్తూ పీస్తు మైండ్ కాబట్టి వచ్చింది ఆ గొప్పతనం మనం తెలియక ఏం చేస్తానంటే వెర్రి వారికి సేవ చేయడం అంటే పిచ్చితనంగా చేసేస్తా ఇది కాదు మాదిరి ఏం చేయాలంట సబ్మిట్ చేసుకోవాలా మన బాడీస్ని అంతా దేవుడికి అయ్యా నేను ఏ విధంగా సేవ చేయాలయ్యా అసలు దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలా సేవ ఏ విధంగా చేయాలో చేయాలా ఆ బ్రదర్ మేము ఇన్ని నుంచి వేస్తున్న సేవ కాదా నాకు తెలియదు దేవుడికే అప్ప దేవుడికే తెలవాలా సేవ కరెక్ట్ది అయితే మంచిదే కరెక్ట్ కాదంటే దేవుణ్ణి అడగాల కలలుయా లాస్ట్ వచ్చిన నేను క్లోజ్ చేస్తున్నా అపోసల కార్యం పదమూడో అధ్యాయం రెండో వచనం అపోసల కార్యం పదమూడు అధ్యాయం రెండవ వచనం వారు ప్రభును సేవించు ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ నేను వర్ణమాన సౌలను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను ఏం చేయాలంట ఇక్కడ ఏసుక్రిస్తూ చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు అంటే వర్ణభాను సౌలను దేవుడు ఏం చేసిండ సేవ పిలిపించుకున్నాడంట ఏం చేసిండ సేవ కోసం పరిచర్య చేసుకోవడానికి పిలిపించుకున్నాడు అంట పిచ్చి పిచ్చి పనులు చేయడానికి దేవుడు ఎంచుకోలేదు సౌలను పిచ్చి పిచ్చి పనులు చేసుకోవడానికి బర్ణవాని దేవుడు ఎంచుకోలేదు ఎవరు చెప్తున్నారు ఈ మాట ఏసు క్రీస్తు ఎవరు ఎంచుకున్నారు వీళ్ళిద్దరిని ఏసుక్రీస్త ఎంచుకున్నాడు హైలుయ్య మనుషుల ద్వారా ఎంచబడ్డ వ్యక్తులు కాదు వీళ్ళు అపోస్తులందరూ మనుషుల ద్వారా ఎంచబడ్డ వ్యక్తులు కాదు మనుషులు ఎంకరేజ్ చేస్తే ముందరకు వచ్చిన వ్యక్తులు కాదంట ఎవరు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ఏసు క్రీస్తు ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు ఏస్తు ఎంచుకున్నాడంట ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఎంచుకున్నాడు ఎంచుకున్నాం కానీ ఫస్ట్ మనం దేవుణ్ణి తెలుసుకుంటలేం ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే దేవుని పరిచయం ఏ విధంగా చేయాలనేది దేవుని అడుగుతలేం మనుషులను అడుగుతా ఉన్నాం పలానా దినంలో దేవుడు వచ్చినప్పుడు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుంది ఫలించాల మనం ఫలించడం అంటే ఏంది పలాన వ్యక్తిని నేను తయారు చేసిన ఈ వ్యక్తిని నేను సువార్త చెప్పిన వ్యక్తి మారిడా అని చెప్పేసి ఆ వ్యక్తి మన దగ్గర ఉన్నాడా ఒక వ్యక్తి నేను తయారు చేసిన అన్నట్టుగా ఉందా మనకు ఒక్కసారి మనం పరీక్షించుకోవాలా కదా సేవ విధానం ఇంకా ఇంకా చాలా కదా ముందడ పడదాం దేవుని చిత్తానుసారంగా ఉందాం లోకానుసారం కూడా లోక సేవకులాగా మనం ఒక్కకుండా దేవుని చిత్తానుసారంగా ముందడ పడదాం ఈ చిన్నవాక్యం దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థన స్తోత్రం పరిశుద్ధురా మహానదురా సర్వదురా జీవనదేవుడు వేసేయా నీకు వందనాలైనా అయ్యా గొప్ప మంచి దేవుడు వేసేయా నీకు వందనాలనైనా అయా సేవాధానంలో అయ్యా మాకు నేర్పిస్తున్న మాదిరిని బట్టి నీకు వందనాలు జరుగుతుంది అయా నిన్ను నేర్చుకోవాలని తగ్గండి నీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలని తగ్గండి అయా నిన్ను మించిన గొప్ప దేవుడు నువ్వు నాయనా మాకు బోధకుడివి అయ్యా నీ దగ్గర నుంచి సేవ చేసుకోవాలా అయ్యా నీ దగ్గర నుంచి స్వార్థం నేర్చుకోవాలన్నా తగ్గతుండండి అయ్యా రహస్యంగా అడిగినప్పుడు అయ్యా నువ్వు ఇప్పుతా అన్నా తగ్గుతుంది గొప్ప నీకు వందనానైనా ఫస్ట్ నువ్వు ఎవరో మేము తెలుసుకోవాలని తగ్గుతుంది అరబిచ్చలి విడిగా మేము బోకూడదని తగ్గతండి ఇష్టాను సరంగా మేము సేవ చేయకూడదు అని తగ్గండి అయా నీకు వందనాయన అయా మనుషులు అసహించుకునే సేవ మేము చేయకూడదు తినదగ్గండి అయ్యా నీ నామం వ్యాఖ్యించబడే సేవ మేము చేయకూడదు తినదగతండి అయా గొప్పదివడేసేవ నీకు వందనాలను అయినా అయ్యా ఆ విధంగా మేము ఉండేటట్టు మనం తీర్చిదిద్దాండి అన్న ఏ గ్రూప్ లో నా ప్రత్యేక బిడ్డ నుండి ఏవైనా తినదా తండ్రి గొప్ప దేవుడు వేసే నీకు వందనాయన ఏమో గొప్ప దేవుడు ఎన్ని సంవత్సరాలు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు కదా తండ్రి అయ్యాన్ని చిత్తాసరకు నడిపించండి మాలో ప్రతి ఒక్క బలహీన విడుదల దయచేయండి ఆయన అయ్యా బలియాగం అయ్యేలాగా మా శరీరాలను తయారు చేసుకున్న కృప క దయచేయండి అయ్యా చావు కూడా వేయకుండా ఉండేలాగా సేవను చేసేలాగా మనల్ని తయారు చేయండి ఆయన ఏ గొప్ప దేవుడా ఏసే నీకు వందనాయన ఏ పేరు పైన ముట్టి కనికలించి ముందు నడిపించమని ఏ స్నాంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె పరిశుద్ధ బ్రదర్ ప్రెజరా బ్రదర్ పరిశుద్ధ బ్రదర్ ప్రెజరా బ్రదర్ ప్రెజరా బ్రదర్ బ్రదర్ ప్రేదాంశాల కోసం ప్రార్థిస్తారా చేయండి బ్రదర్ గ్రూప్ లో పెడతా బ్రదర్ బయనబా సిస్టర్ చనిపోయారు ఆమె నేమ్ నేను తీసేశాను తను తప్పించి ఇంకా అందరు ఉన్నారు బ్రదర్ పంపిస్తాను ప్రేరిక్ ఫస్ట్ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నప్పుడు ఇంకా చిన్న కాలం అంత తండ్రి మరి ఎంతవరకు రాజు కాపాడుతూ వచ్చినందుక ఈ సాయంత్రం కాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరినైనా స్థుతించి స్వరం ఇంటర్వ్యూ ఇచ్చిన అవకాశం మీకు ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ మీ వాక్యానుసారంగా జీవించడానికి తండ్రి మాకు సహాయం అనుగ్రహించండి మీ చిత్తానుసారమైన చేయాలా ప్రభు తండ్రి మీ చిత్తానుసారంగా మేము లోకంలో జీవించాలా ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిస్తూ నా తండ్రినైనా ప్రభ మీరు కూడా సేవ చేశారు నా తండ్రి అపోస్తుల్లో సేవ చేశారు వారిని పోలి తండ్రి మేము మా సేవా జీవితంలో ముందుకు పోల ప్రభా మీకు ఏదైతే మీద అసతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీకు ప్రీతికరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తగ్గింపు జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నా ప్రభు తండ్రి నేను హెచ్చింపు కానీ గర్వం కానీ అహంకారం కానీ ప్రభావ స్వార్థం కానీ ప్రభావ మాలో ఉండడానికి వీలేదు ప్రభావ ప్రతిదీ మాకు దూరం అవును కదా మీరే మాకు సహాయం పడండి నింపండి మా తండ్రి మా సంస్థ ప్రవర్తన మీ అధికారం కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మీరే మా మార్గముత్ర సరళం చేయండి మా సౌబుద్ధిని తొలగించండి మా సొంత ఆలోచనలు తొలగించండి ప్రభున తండ్రి మా సొంత కార్యాలు తొలగించండి సంపూర్ణంగా నీకు విధేయుల మీద జీవించటం నేను మీరు ఎప్పుడు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మాకు మేము వేరుగా ఉంటే మేము పలించలేం ప్రాభ ఈలో అంటు కట్టబడినప్పుడే మాకు ఫలింపు తండ్రి ఈలో అంటు కట్టబడినప్పుడే తండ్రి బహుగా మేము ఫలిస్తాం తండ్రి నీలో అంటు కట్టబడినప్పుడే ప్రాబా మేము తండ్రి మేము అడిగినవన్నీ పొందుకోగలుగుతాం కాబట్టి నీలో ఉండినైనా పలించడానికి సహాయం నీలో అంటు కట్టబడడానికి సహాయించాను తండ్రి ప్రభావ మీకు విధేయత కలిగి ఉండడానికి గృహచూమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రినైనా ఎక్కడ కూడా నిర్లక్ష్యం తండ్రి మా జీవితంలో ఉండడానికి వీలేదు అలసత్వం మా జీవితంలో ఉండడానికి వీలేదు ప్రభావ తండ్రి నైనా మీ పరిగెత్తాల ప్రభావ సహాయపడండి కనికరించండి తండ్రి ప్రాముఖ్యంగా నీటి దినాలలో ప్రభా నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి తండ్రి అన్నిలకైనా క్రైస్తవులకైనా ఎవరికైనా తండ్రి ప్రభా నీ వాక్యానుసారంగా బోధించాలా తండ్రి వాక్యానికి దూరమైన ప్రభావ రకరకాలైనటువంటి లోకాశ లోకాశలు లోక ఆచారాలు తండ్రి నేను నీ యొక్క దగ్గరికి వస్తూ ఉన్నాయి ప్రభా అనేకులు తండ్రి వాటికి తీసుకొస్తూ కాబట్టి తండ్రి ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభా మీ పక్షంగా మేము ఉండాలా నీ వాక్యం పక్షంగా మేము ఉండాలా తండ్రి మీకైతే నైనా గొప్ప సేవ మేము చేయాలా తండ్రి సత్యాన్ని ప్రకటించ చాల సత్యాన్ని ప్రేమించాలి తండ్రి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఎక్కడ పడిపోకుండా తప్పిపోకుండా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దాని నేను ప్రభావ చెప్పిన బ్రదర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి బలపరచండి ఇంకా తండ్రి మీకు గొప్ప సాక్షిగా వాడుకోమని మీ చాలా బలంగా వాడుకోమని ప్రార్థిస్తుంది తండ్రి సమయంలో ప్రభావ మా ప్రియులను బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతుంటుండగా మీరే జ్ఞాపకం చేసుకోనండి కనికరించండి కృప చూపించండి శృతి సిస్టర్ గారిని బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాను సిస్టర్ ని జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభావ తను గ్లాల్ బ్లర్ ఇష్యూతో బాధపడుతుంటుండగా మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి సంపూర్ణంగా స్వస్థపరచండి నా ప్రభావ ఆపరేషన్ కొన్ని ఆటంకాలు తొలగిపోనట్లు మీరు కృప చూపించండి కుటుంబం అంతా కూడా రక్షణలోనికి రావడానికి సహాయపడండి మీ పనులకు శాంతి సమాధానం నెమ్మదని గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గిద్యను బాబు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ తను నాయన మడ సమస్యతో బాధపడుతుంటుండగా కృప చూపండి మీ ముట్టండి తాకండి ఏసు క్రీస్తు సంపూర్ణ స్వస్థత ప్రభావ విడుదల బిడ కలుగునుక మీరే స్వస్థపరిచి మీ కొరకు గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి సర్జరీ లేకుండా మీరు గొప్ప కార్యం జరిగించండి కుటుంబంతో సేవలు వాడబడాలని సహాయపడండి ఆ కుటుంబానికి మీరే తోడండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే కనుషుష పాపను బట్టి మీ పాదాలు ఎంత మొరపెడుతున్నాం బ్రౌ పాప తండ్రినైనా గొంతులో ఘటంతో బాధపడుతుంటుంటేగా మీ కృప చూపండి తండ్రి మీరే సహాయపడండి మీ గాయపడినంత ముట్టండి తాకండి సంపూర్ణమైన స్వస్థతయచేయండి కుటుంబం అంతానైనా మీ సేవలో వాడబడాలని సరసత్యంలో నడిచాలని మీరు సాయించమని ప్రార్థిస్తుంది బాలజంట మొరపెడుతున్నాడు బ్రబాబ తండ్రి ఇట్లా అసిస్టర్ మీరు నిాపకం చేసుకోనండి నా తండ్రి నైనా గర్భ గడ్డలు నా తండ్రి ఇన్ఫెక్షన్ తండ్రి సంపూర్ణంగా తొలగించండి నేను మీరు స్వస్థపరచండి నా తండ్రి ఆయన ఇటువంటి ఆపరేషన్స్ లేకుండా మీరు సహాయపడండి సమస్తం జరిగించగలిగిన దేవుడు బ్రహ్భ మీరు సమస్తం చేయగలిగిన దేవుడు మీరే గృప చూపమని ప్రార్థిస్తున్నాం కుటుంబం కూడా రక్షణలోకి రావడానికి మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఇదిగని తండ్రి వెంకటమ్మ సిస్టర్ను బట్టి మీ పాతలు చెంత మరుపెడుతు సిస్టర్ ని జ్ఞాపకం చేసుకునండి చేతులు వాపులు కాళ్ళు వాపులు అలానే తగ్గిపోవడం సహాయపడండి మీ గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది నా ప్రభావ భర్తను తండ్రి ఆల్కహాల్ స్పిరిట్ నుంచి విడిపించండి నా తండ్రి నైనా మారు మనసు పొందాల రక్షణ పొందల ప్రభు నీళ్ళు స్థిరపడాల కుటుంబం అంతా తండ్రి నామం ముందు పొంగాల ప్రభు అటువంటి గృహ కుటుంబానికి అనుగ్రహించండి ప్రతి ఒక్కరునైనా మిమ్మల్ని స్థుతించి కనపరచిలో సహాయపడమని ప్రార్థిస్తుంది వారు చేసే కష్టార్థను మీరు దీవించి ఆశ్రదించమని అదే రీతిగా తండ్రి ప్రమిలో మా సిస్టర్ని బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోనండి గొంతులో గడ్డతో నైనా తను మీ కృప చూపండి సంపూర్ణంగా తొలగించండి సంపూర్ణ స్వస్థలు అనుగ్రహించండి కుటుంబం అంతా సర్వసత్యం రావడానికి నేను మార్మల్స్ పొంది రక్షణ పొందడానికి వేరే కృపచూపు మనం ప్రార్థిస్తూ ఉంది ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి అవసరత లెక్క మీరు అనుగ్రహించి అదే రీతిగా మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభావ తండ్రి చిన్న బిడ్డ తండ్రి నా ప్రభావ ఫిట్స్ తోటి నారాలు బలహీనతోటి బాధపడుతుంటుండే నాకు చూపండి సంపూర్ణ స్వస్థను ప్రభావ సూక్రీస్తున్నాం అనుగ్రహించండి ప్రతి ఒక్క అయవంలో మీ అనుగ్రహించండి తను నార్మల్ కావాలా ప్రభావ తండ్రి తను ఎదగాల ప్రభావ పిల్లల వల్ల ఎప్పుడు చదువుకోవాల ప్రభావ స్థితికి ఎదగాల ప్రభావ ప్రాముఖ్యంగా నేను ఎందు భయభక్తి కలిగి జీవించాల ప్రభావ మీరే సహాయపడండి ఆ కుటుంబం అద్భుతం జరిగించండి వారంతా కూడా తండ్రి మారుమనుసుకొని రక్షణ పోటీకి సాయ్యమని ప్రార్థిస్తారు మీ గొప్ప సాక్షులుగా నా తండ్రి కుటుంబాన్ని నైనా మీరు నిలబెట్టుకు మని ప్రార్థిస్తున్నా అదే రీతిగా తండ్రి సుందరరావు బ్రదర్ కాని బట్టి ప్రార్థిస్తుంటే కృప చెప్పండి తండ్రి ఆయన ప్రభ తనున్న ప్రతి దురాత్మను పార్థులు ప్రతి ఆల్కహాల్ స్పిరిట్ ని పార్తులు సంపూర్ణమైన తండ్రి నైనా లోబడి నా తల్లి సంపూర్ణంగా నా తండ్రి నీకు నా తల్లి విదేతో చూపించాలని సహాయించం రక్షణకు తన ప్రభా పొందిన పొందిన విడ్డ రక్షణ తగినట్లుగా జీవించండి మీరు సహాయించండి సత్యంలో నడిపించండి బలహాన్నితల విడిపించండి సంపూర్ణ ఆరోగ్యం దాయి చేయండి కుటుంబ పరిస్థితులు అన్నింటి నుంచి ప్రభ ఆయన ఆర్థిక ఇబ్బందులు కూడా మీరు విడిపించండి మీ సాక్షి నిలబెట్టుకోండి ప్రభ నశించిపోకుండా కాపాడమని ప్రార్థిస్తూ అది రెద్ధి రేంకా సిస్టర్ ని బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాను సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోనండి మంచి అరుగుదల అనుగ్రహించండి షోల్డర్ పెయిన్ సంపూర్ణంగా స్వస్థపరచండి గొప్ప శరీరంలో ప్రతి బలహీనత నుంచి ప్రభావ ఏసు క్రీస్తు మీరు విడుదల అనుగ్రహించండి గొప్ప జరిగించండి తండ్రి నైనా మీ సాక్షిగా మీ నామానికి మహిమకరంగా నిలబెట్టుకోనండి దేవి సిస్టర్ గని బట్టి కూడా మీ పాదాల చెంత తండ్రి సిస్టర్ మీ జ్ఞాపకం చేసుకోనండి ననికించండి కృప చూపించండి తనుకున్నటువంటి అనారోగ్యాన్ని స్వస్థపరచండి నేను ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సహాయపడండి ఆ సర్జరీ లేకుండా సహాయపడండి భర్త కూడా తండ్రి ఆల్కహాల్ స్పిరిట్ నుంచి విడుదల పొందాలని కృప చూపండి సంపూర్ణంగా మారు పొంది రక్షణ పొందాలని మీరు సహాయపడమని ప్రార్థిస్తుంది తండ్రి మీ కృప చూపండి నా కుటుంబం అంతా కూడా నేను వరదిల్లా సహాయపడాలని కృపలో నా తండ్రి వరదిల్లాని మిమ్మల్ని స్థుతించి గనపరిచని మిమ్మల్ని నా తండ్రి మీకు మహమకరంగా ఉండాలని అదే రీతిగా తండ్రి సరిత శిష్టు కనుబట్టి మీ పాతల చెంద మొరబెడుతున్న ప్రభా జ్ఞాపకం చేసుకోనండి బ్లడ్ క్యాన్సర్ ఉన్న తండ్రి తను తండ్రి నేను ఇబ్బంది మీ కృప చూపండి మీ రక్త ప్రోక్షణ దయచేయండి మీ గాయపడిన స్థితిలో ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రతి శోధన క్రీడడం అన్న తప్పించండి అయినా ప్రభా మీరే ఆయన సంపూర్ణంగా స్వస్థ మీ సాక్షి నిలబెట్టుకోనండి కుటుంబం అంతా కూడా తండ్రి రక్షణ పొందాలని మీరే సహాయపడమని ప్రార్థిస్తూ తన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ప్రతి అవసరత లక్కత్తులు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా ప్రభా లక్కీ సిస్టర్ను బట్టి మీ పాదలు లక్కి పాపను బట్టి మీ పాదాలు అంతా మొరపెడుతున్నాను ఎందుకంటే బిడని ఆత్మం చేసుకోనండి తండ్రి మీరే సహాయపండి నేను ఎక్కడైతే నా ప్రభావం పెరుగుతుందో మీరే ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి ఎటువంటి అబ్నార్మాలిటీస్ తన జీవితంలో ఉండకూడదు మీరే సహాయం చేయండి తండ్రి నా ప్రభావం బిడ్డని దీవించి ఆశీర్వదించండి మీ ఎందుపై భక్తులు జీవితం అనుగ్రహించండి తన భవిష్యత్తును దీవించండి ప్రభావ కుటుంబం అంతా కూడా తండ్రి మార్మల్స్ పొంది రక్షణ పొందాలని మీరు సహాయపడండి అదే రీతిగా శివదాస్ప్రదాను బట్టి ప్రార్థిస్తున్న తండ్రి మీరు అతను బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుండగా మీరే కుప్ప చూపండినైనా క్యాన్సర్ నుంచి సంపూర్ణంగా స్వస్థపరచండి మీ గాయపడిన సొంత ముట్టండి నాయన తండ్రి మీ సాక్షిగా లేవనెత్తండి ప్రభావ కుటుంబానికి కావాల్సిన ధైర్యాన్ని అనుగ్రహించండి కుటుంబానికి కావాల్సిన అవసరతలు అనుగ్రహించండి కుటుంబం అంతా కూడా తండ్రినైనా మీ నామానికి మయంకరంగా నిలబడాలి ఒకసారి ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలా ప్రభు ైనా సహాయపడమని ప్రార్థిస్తున్నాను అదేగా హన్సి కాపాకుని బట్టి మీ పాదాలు చెంత మరుపెడుతున్నాం తండ్రి ఐషుగర్తో నైనా బిడ బాధపడుతుంటే మీ కృప చూపండి నేను సంపూర్ణంగా స్వాస్థపరచండి తన భవిష్యత్తును దీవించండి ఆశీర్వదించండి నేను ఉన్నత స్థితికి లేవనెత్తండి దీర్ఘాయుషం అనుగ్రహించండి ప్రభావ ఎటువంటి కీడు ధరి చేరకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం కుటుంబంతో కూడా మారు నుంచి కొన్ని రక్షణ పొందాలని సాధించండి నాగేశ్వర బ్రదర్ను బట్టి కూడా నైనా మీ పాదాలు చెంత మొరుపెడుతున్నాం ప్రభా ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి లంగ్స్ లో కిడ్నీస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి ప్రభావ విడిపించండి తండ్రి నైనా ప్రభావ గొప్ప కార్యం జరిగించండి కుటుంబంతో కూడా ప్రభావ మారు పొంది రక్షణ పొందాలని సాధించండి సర్వసత్యంలో నడిపించమని ప్రార్థిస్తూ అదే రీతిగా తండ్రి పొలి పొగు తిలి బ్రదర్ ను బట్టి కూడా మీ పాదాలు ఎంత మొరపెడుతున్నాం ప్రభావ బ్రదర్ నా ప్రభావ తండ్రి తనను మంచి నేను జాబ్ అనుగ్రహించండి స్థిరపరచండి మీకు ఒక గొప్ప సాక్షి నిలబెట్టండి మీ నామానికి మహిమకరంగా మీ సేవలో వాడుకోనండి మీ చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం కుటుంబానికి నైనా అతనికి మీరు ఎవడండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రభావ మీ గొప్ప సేవకుడిగా నైనా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం చేసిన ప్రతి ప్రార్థనకు విజ్ఞాపనకు తండ్రి జవాబిచ్చే దేవుడు తగిన కాలంలో జవాబిచ్చే దేవుడు తండ్రి మీరు నైనా లేనైనా తప్పకుండా జరిగించే దేవుడు కాదు మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాను తండ్రి అంత మాత్రమే కాదు ప్రభావ ఇంకెవరెవరైతే నిరాశ్రయులుగా ఉన్నారు అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందులతో సతమతం కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని తండ్రి నైనా ఎవరైతే నా ప్రభావ స్థితిలోనైనా ఏ సహాయం లేక నిస్సహాయ స్థితిలో ప్రభావ పడి ఉన్నారో ప్రభావ ఏ సహాయము లేకనా తండ్రి ఎవరు ఆదరించవారు లేక నైనా బాధపడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి కనికరించండి కృప చూపండి ఆదరించండి నైనా వారికి కావాల్సిన ప్రతి అవసరతను అక్కడతను మీ మహిమేశ్వరాలు అనుగ్రహించండి ఎవరు ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారంతా కూడా రక్షణ పొందట మీరు సహాయపడండి తండ్రి ప్రాముఖ్యంగా మా దేశంలో ప్రభా నైనా సువార్త ప్రకటించబడడాన్ని మీరు సహాయం చేయండి అనేకులు తండ్రి మీ నామానికి మహిముకరంగా నిలబడాల ప్రభావ అనేకుల తండ్రి నైనా మీ సేవతో వాడబడల ప్రభ అనే తండ్రి తండి రోషం కలిగి నేను ఈ లోకం సేవ చేయాలి ప్రభావ మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం మా దేశంలో ప్రతి వీధికి ప్రతి గ్రామానికి నేను ప్రభా ప్రతి ఇంటికి సువార్త వెళ్ళాలా ప్రభా ఆటంకాలు తొలగించండి ఆటంకిస్తున్న ప్రతి సంస్థలను మీరు కూల్చివేయండి ప్రభావ ప్రతి ఒక్కరు తండ్రి నేను సత్యం తెలుసుకొని మారుమనిస్ రక్షణ పొందాలని సహాయండి మా దేశం తండ్రి క్రైస్తవ దేశంగా మారునుగా ప్రభావ మీరే సహాయపడండి ఆ తండ్రి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు గృప చూపండి వారికి మంచి జ్ఞానం నడిపించండి ప్రజలకు మేలు చేయాలని సహాయండి ప్రతి ఒక్కరు తండ్రి వారు వారి బాధ్యతలు చక్కగా నిర్వర్తించినట్లు మీరు గృప చూపండి ఇంతవరకు నయనా ప్రభ మీరు మాకు తోడుగా ఉన్నందుకే వందనాలు చెందిస్తున్నారు ఏబీపీఎంలో ఉన్న ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ను మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాల్లో మీ పనులకు శాంతి సమాధానం నెమ్మది తండ్రి నైనా ప్రభా ప్రతి బలహీనతల నుంచి విడిపించి తండ్రి మీ కొరికి గొప్ప సాక్షులు నిలబెట్టుకొని మీ చిత్తానుసరంగా వాడుకోనండి మీ సేవలో వాడుకోనండి ఏ ఒక్కరు కూడా తండ్రినైనా ప్రభా పిలుపును నిర్లక్ష్యం చేయడానికి వీలదు ప్రభా ప్రతి ఒక్కరు తమ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలా మీ సేవ చేయాలా మిమ్మల్ని మహింపరచాలి మిమ్మల్ని గణపరచాలి తండ్రి నైనా సత్యాన్ని ప్రకటించాలి మీరు కృప చూపమని ప్రతి ఒక్కరినైనా వారి ఉద్యోగాల్ని వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్దించమని ప్రతి ఒక్కరికి కావాల్సిన తీర్చమని తండ్రి మీ గొప్ప సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి సాయంత్రకాల సమయంలో ప్రభావ మీ సన్నిధిలో గడిపే గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరకై మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా తర్ మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నైనా ప్రభా విన్న వాక్యం ప్రకారంగా జీవించినట్లు కృప చూపండి మీ వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకోవడానికి సహాయపడండి మీకు మహిమార్థంగా నిలబెట్టుకోమని తను మమ్మల్ందరినీ కూడా ప్రభా మీ కృపకలా స్థలకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుతున్నాయి ఏ తెగులు కీడు మరణము దరిచేయకుండా మీరే సహాయపడమని కనికరించమని కృప చూపించమని మమ్మల్ందరినీ కూడా మీ నామానికి నైనా మీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రభు నీసుక్రీస్తు కృప కనికరం ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేంటి నడిపించింది ప్రైజులక్క అందరికీ ప్రైజుల and the price of predators